రెగ్యులర్ బ్రదర్ నా పేరు సరిత నాది సాక్ష్యం వచ్చేసి మా అక్క వాళ్ళ పాప స్మైలీ చిన్న పాప నైన్ మంత్స్ పేబీ ఉంది పాపకు విపరీతమైన జ్వరంతో ఫిట్స్ వచ్చేసింది ఫిట్స్ వచ్చా కానీ ఇమ్మీడియట్గా మేము హీలింగ్ టచ్ హాస్పిటల్ ఐడియా ఉంది మీకు మన క్లాక్ టవర్ దగ్గర అక్కడ వేసినాం బ్రదర్ పాపని వేసిన తర్వాత అసలు పాపకి అన్కాన్షియస్ అసలు మాట లేదు ఏం లేదు పాప అసలు తీస్తలేదు కూడా ఇక పాప అయిపోయిందండి మీరు తీసుకొని వండండి మా డాడీ అప్పుడే రిటైర్మెంట్ అయ్యి అండి ఆయనకు నాలుగు లక్షల డబ్బులు దొరకనీ రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి తీసుకెళ్ళి బ్రదర్ మా మన్మరాన్ని ఎట్లయినా కాపాడండి మీరు మన్మరాలు నా బిడ్డ బిడ్డే పుట్టింది ఆ బిడ్డ కోసమే ఆ బిడ్డ బతుకుతుంది ఆమెకు బ్రతలేడు ఆమె నెట్లైనా కాపాడిననేసి ఎంతగా అడిగినాం బ్రదర్స్ మేము అసలు అక్కడ నుంచొని డాక్టర్స్ని పాపని రక్షించండి కాపాడండి అంటే మేమేం చేయలేమయ్యా మీరు తీసుకొని పోండి శవాన్ని అని మా అమ్మ ఏం చేసిన ఆమె చాలా భక్తురాలు దేవునికి ఆమె తండ్రి అయిన ఏసుప్రభుని తప్ప ఎవరిని నచ్చ పూజలు బాగా చేస్తాడు మా నాన్న జీవితాంతం చనిపోయే వరకు కూడా నమ్మ నమ్మలేదు ఆయన పుట్టిన బిడ్డలం అందరం నమ్మినాం ఆయన అస్సలు ఒప్పుకోలేదు కానీ మా అమ్మ రహస్య ప్రార్థన చేస్తుండే బైబుల్ జడి మాకు బోధిస్తుండే దేవుడి కోసం సో ఆమె ప్రార్థన అక్కడ చర్చ్ బాప్తిస్ట్ చర్చ్ ఉంది కదా బ్రదర్ పక్కనే గేట్లన్నీ బంద్ ఉన్నాయి ఆ రోజు అసలు ఒక్క గేటు కూడా ఓపెన్ లేదు అక్కడ వెళ్ళి ఆమె కొంగు పట్టుకొని అడిగింది బ్రదర్ నా మన్మరాల్ని నాకు పుట్టించిన దేవా నువ్వు కానుకిచ్చినవు నా బిడ్డని నాకు తిరిగి అని బ్రదర్ ఎంత ప్రేసపడి అడిగింది అక్కడ నుంచో అని రోడ్ మీద గేటు ముందు చెయ్యి వేసి గొడగొడ ఏడ్చుకుంటా అక్కడ మొత్తం ఏడిపామిది మస్తు ఏడ్చింది బ్రదర్ మా అమ్మ చాలా ఏడిచింది నా మన్మరాళి జన్మ నీతంటే మళ్ళీ జీవం పోయినైనా నా మన్మరాల్ని బతికించి నన్ను తీసుకోవడాయినా నువ్వు కానుక ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నావు నైనా ప్రార్థన చేసింది బ్రదర్ ఎంత పెద్ద సాక్ష్యం అంటే బిడ్డకిగా నీళ్ళు అది సిస్టర్ ఒక లావుగా ఉంది అక్కడ కేరళ సిస్టర్ ఆమె పాపని తీసుకొని ఇక ఈమె బ్రతకదమ్మా పోయిన పిల్లల్ని పట్టుకొచ్చి మీరు ఏం చేస్తున్నారు పైసలు కడుతున్నారు నాలుగు లక్షలు తెచ్చి ఎందుకు కడుతున్నారు పైసలు వేస్ట్ మీ నాన్న తీసుకొని మమ్మల్ ఎద్దు కడుతున్నారు మీరు వద్దు పాప వేస్తూ ఎవరన్నా ఉంటే చెప్పుకోండి ఇంకా మేము మొత్తం సిక్స్ మెంబర్స్ సిస్టర్స్ అందరం హాస్పిటల్లోనే ఉన్నాం పాపని తీసుకొని బాగుండే అంటే అసలు అందరికీ కాళ్ళు చేతులు గజ కూర్చుని మమ్మీ అమ్మ అక్కడ ప్రార్థన చేసుకుంది వెళ్ళి దేవుని దగ్గర ఆ చర్చ్ పక్కన వెళ్ళి మేమంతా అమ్మ దగ్గర కూరికి అమ్మ అయిపోయింది ఇంకా పాప పని అయిపోయింది మనకు పాప దక్కదంటే అమ్మ పాప చనిపోయింది నాడు వెళ్ళిపోదామనేసి ఇంకా ఆ పాపను అసలు ఎంత జీవం పోషిందంటే దేవుడు ఆ పాప సిస్టర్ చేయలున్న గ్లాస్లోని నీళ్లు గుంజుకొని తాగింది నైన్ మంత్స్ బేబీస్ అది ఎంత పెద్ద కార్యం చేసినా అంటే దేవుడు జీవితాంతమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పాప ఇప్పుడు తొమ్మిది సంవత్సరం అయింది మొన్న రీసెంట్కి కూడా లాస్ట్ మన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టైఫాయిడ్ ఫీవర్తో చాలా హెవీ ఫో హెవీ పాప చాలా సిక్స్ అయింది అయితే ఒకటే ఆ బిడ్డే దేవుడిచ్చిన కానుక ఆ బిడ్డకి ఎట్లయినా ప్రాణాలు పోసి బతికిచ్చింది దేవుడు ఆమె అది ఆమె దేవుని బిడ్డ కాబట్టి ఆయన ఎట్లయినా కాపాడతాడని ఆ విశ్వాసంతో మేము ఇంట్లో ఉండి కొంచెం డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం బ్రదర్ అయితే పాప చాలా సిక్ అయిపోయింది మోషన్స్ వామిటింగ్స్ అన్నీ ఎక్కువ అయిపోయింది డాడీ అన్నాడు పాప మరి బాగా సిక్ అవుతుంది కదా హాస్పిటల్ అడ్మిట్ చేయండి అంటే ఇమీడియట్గా అసలు డబ్బులు కూడా లేవు మా దగ్గర ఆ రోజు ఒక డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చిండు అడ్మిట్ చేయండి అనేసి తీసుకెళ్ళి అబ్బాయి బీబీసీ హాస్పిటల్ దగ్గర వేశాం అక్కడ డాక్టర్స్ ఇమీడియట్గా అడ్మిట్ చేసుకోవాలి పాపకి గ్లూకోస్ లెవెల్స్ తగ్గిపోయినాయి లోపల అసలు ప్లేట్స్ అన్నీ పడిపోయాయి అన్నాడు ఎమ్మడి అడ్మిట్ చేసినాం బ్రదర్ ఆ పాప కూడా గ్లూకోస్లోనే అసలు ఏం తినట్లేదు లిక్విడ్స్ ఏం తీసుకోలేదు త్రీ డేస్లో అసలు పాప ఏం తినట్లేదు అన్నీ ఎక్కిస్తున్నారు చూజలు గుచ్చుతున్నారు కాళ్ళకు చేతులకు పెట్టేసారు పాపకి దేవా ఏంది తండ్రి ఇంత పెద్ద శోధన మాకు ఏ తప్పు జరిగిందో అలా అనేసి అక్కడ నేను పాప బెడ్ దగ్గరనే ఉండి చాలా రాత్రి ప్రార్థన చేసినాం రాత్రి తప్ప ఆ రేచల్ అనే సిస్టర్ అంట బ్రదర్ మాకు తెలియదు అసలు ఆమె అక్కడ వర్క్ చేస్తుంది సిస్టర్ ఆ సిస్టర్ అసలు ఎవరిని చూడది ఆమె ఎవరికి ముట్టుకోదంట అసలు ఆమె ఉంటే చిన్న చిన్న బేబీస్నే చూస్తుందంట పెద్ద పిల్లల్ని చూడదు మరి మా ప్రార్థన దేవుడిని ఆమెను పంపించండి దూతలాగా वी आम चीद प्रार्थना चे अप असल तीन रोज की ईद रोजल पाप ना पाप को साल बाधे नागा भर्त लेपन चूसको भर्त अच्छी नकन पड़को अच्छे अक् సిస్టర్ నువ్వేం బాధపడచ్చు నీ బిడ్డలు వేసి ఇప్పుడు ఇడ్లు అడుగుతున్న అన్నది అసలు అక్క ప్రార్థన చేసి నాకు కిందికి దిగుతుంటే అమ్మ నాకు ఒక ఇడ్లు తెప్పియవా అది పాప ఎంత కార్యం చేసిండే అద్భుత దేవుడు మా ఫాదర్ విషయంలో బ్రదర్ నాకు మా నాన్న అసలు దేవుడిని నమ్మడు కేర్ హాస్పిటల్లో టూ థౌజండ్ అడ్మిట్ అయిండు అసలు మా నాన్నకైతే అసలు ఇన్ఫెక్షన్ తోటి కాళ్ళు రెండు షుగర్ పేషెంట్ అయినాయి ఆ నీలం రంగు కలర్లో మారిపోయినాయి కాలు రెండు నడవనికి రావట్లేదు డయాలసిస్ పేషెంట్ అప్పట్లో ఇంకా డయాలసిస్ కూడా కాలేదు అసలు మా నాన్నకి తర్వాత స్టార్ట్ అయ్యింది డయాలసిస్ అయితే మా అసలు బ్రత్కడ్ ఇంకా ట్రీట్మెంట్ ఇస్తారు అసలు నానికి ఇన్సులిన్ కూడా ఎక్కలేదు బాడీలోకి ఏ మెడిసిన్ సపోర్ట్ చేయట్లేదు అసలు అయితే నేను అక్కడ కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను కదా మీ పాలే బాగానండి బ్రతకడం చాలా కష్టం ఏదైనా మా బాధ్యత కాదు మీ బాధ్యత మేము ఏదన్నా సైన్లు పెట్టేసారు మీరు మీరు డబ్బులు కడుతున్నారు మీరు ఆలోచించుకోండి అంటే నేను ఒకటి అన్న దేవ ఐఏ బాబుగా ఉన్నాడు దేవుడు ఉన్నాడు మాకు మా ఖచ్చితంగా బయటకు వస్తాడు బ్రతికే బయటకు వచ్చి మేము నడుచుకుంటే తీసుకెళ్తాం మా బ్రదర్ నైట్ వన్ ఓ అసలు ఐసీలో ఒకవారు నేను అక్సెప్ట్ చేయరు నేనేం చేసిన కింద కూర్చున్నా కూర్చున్నా నాకు చలితోటి చెయ్యి అనేది వంకరిపోతున్నాయి చలి కాదు జనవరిలో ఈ చేయికి యాక్సిడెంట్ అయ్యింది ఈ చెయ్యిలో వంకరిపోతుంది ఆ చలికి పట్టుకోలేక అయ్యో నాన్న దగ్గర పెళ్ళి చూస్తాను నాన్నకేం మెడిసిన్స్ ఇస్తున్నాను అనేసి నేను పైకి వెళ్ళి కూర్చున్నా బ్రదర్ మా నాన్న ఐసీలో ఉన్నాడు కింద కూర్చొని ప్రార్థన చేశాను ఆయన నాకు తల్లి చలికీ ఎన్ని సమస్యలైతున్నాయి మరి నా తండ్రి కూడా జం పెడుతుంది ఆయన నాకు ఎవ్వరు పెట్టు పెళ్లి కాకుండా పెయిన్ తిన దగ్గర నేను నా జీవితానికి మా నాన్న ఇక్కడ థాట్ ఇక్కడ పోయింది మా నాన్న ప్రతి ఒక్క వెంకులేటర్ స్టార్ట్ అయిపోయినాయి ఎంత గొప్ప ధర్యం జరిగింది అంటే మా కానీ మా నాన్న ఏంటంటే పెట్టలేదు మా నాన్న అస్సలు నమ్మలేదు అలా ఇంకా వెళ్ళి ప్రార్థన చేసే అలా కార్యం జరిగింది ఈ చిన్న ఫంక్షన్ ఏంటి